త్తన సంఖ్య రెండు వందల తొంభై ఏడు చేరి కొల్వరోతడు శ్రీదేవుడు ఈ రీతి శ్రీ వెంకటాద్రి దేవుడు అలమేలు మంగనురమంది కొన్న దేవుడు చలగి శంఖ చక్రాల చేతి దేవుడు కలవరదహస్తము కటిహస్తపు దేవుడు మలసి శ్రీవత్స వనమాళికల దేవుడు కనమకర కుండల కర్ణముల దేవుడు కనక పీతాంబర శృంగార దేవుడు ననిచి బ్రహ్మాదుల నాభిగన్న దేవుడు జనించె పాదాల గంగ సంగతయిన దేవుడు కోటి మన్మధాకార సంకులమైన దేవుడు జూతపు కిరీటపు మించుల దేవుడు వాటపు తోడి వసుధాపతి దేవుడు ఈటులేని శ్రీవేంకటేశుడైన దేవుడు